ఎప్పుడైతే అది వస్తుందో అప్పుడు మాత్రమే హిందూ ధర్మాన్ని పట్టి పీడుస్తున్న అసంఖ్యాకములైన సమస్యలన్నిటికీ చక్కటి పరిష్కారం అప్పుడే లభిస్తుంది అంతవరకు మీకు ఉడికే కాలియేటివ్స్ అంట అంటే పైపైన పరిష్కారం ఉంటాయి లోతైన పరిష్కారం మీకు రాదు ఎనివే కనెంట్ ది పాయింట్ ప్రహ్లాదుడు జ్ఞానీ ప్రహ్లాదోపాఖ్యానంలో రెండు సెక్షన్స్ ఉన్నాయి ఒకటేమిటంటే ప్రహ్లాదుడు అసుర కుమారులను ఉద్దేశించి చేసిన బోధ ఒక అధ్యాయం ఉంటుంది ఒక నలభై శ్లోకాలు ఉంటాయి అన్ని అనుష్తులు మామూలు ఇతర శ్లోకాల్లో ఉంటాయి తర్వాత రెండవది ప్రహ్లాద స్థుతి నృసింహస్వామి ఆవిర్భవించేప్పుడు దడ దడ దడ బడబడబడ అదంతా ఆహారాలు నృసింహస్వామి ఉగ్రరూపం అయిపోయాడు ఇదైపోయాడు అదైపోయాడు కొబ్బరికాయలు కొట్టేస్తేయండి నేను నృసింహస్వామి అనేప్పుడు నూట ఎనిమిది కొట్టేయాలి కంగారు కంగారు మూడు నిమిషాల్లో నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టేయాలి లేకపోతే నృసింహస్వామి శాంతించడు అని ఇలాగంటే అల్లరి ఎక్కువ చేయటమును ఆ తత్వాన్ని వ్యాచిపెట్టడము అది అది తిరిగితేటలు అనిపించకూడదు మరి జన జన సమీకరణానికి అదే బాగుందంటే అది ఆ కథావాచకం యొక్క మెంటల్ వీక్నెస్ అది ఆ జనమునకు అది ఏమీ కాదు అది ఆ ధర్మానికి కూడా శోభను ఇవ్వదు ఆ రెండు సెక్షన్స్ మీరు కథ పక్కన పెట్టండి ఆ రెండు సెక్షన్స్ అధ్యయనం చేస్తే ప్రహ్లాదుడు ముద్దగట్టిన జ్ఞానం జ్ఞానమే ప్రహ్లాదు జ్ఞాని యొక్క భక్తి ఎలా ఉంటుందో మీరు తెలియాలంటే ప్రహ్లాదుడు పలికిన పలుకులను తెలుసుకుంటే సరిపడుతుంది స్తంభం నుంచి ఊడిపడ్డాడు అవన్నీ ఆ కథలు ఆటబెట్టు అంతకుండా సింబాలిక్ స్టోరీ కదా కాబట్టి ప్రహ్లాదుడు జ్ఞానీ భక్తుడు ఉదారాహ సర్వ ఏవైతే జ్ఞానీ స్వాత్మవ మే మతం అని శ్రీకృష్ణుడు అంటాడు ఈ భక్తులందరూ గొప్పవాడు భక్తి చేసేటంటే వాడు వాడు పుణ్యాత్ముడే కానీ జ్ఞాని మటుకు అందరిలోకి సర్వశ్రేష్ఠుడు ఈ నలుగురిలోకి సాక్షాత్తు నా స్వరూపమే జ్ఞాని అని శ్రీకృష్ణ భగవానుడు ప్రశంసించాడు కాబట్టి అటువంటి ప్రహ్లాదుడు భక్తుల లోపల గొప్ప విభూతి ప్రహ్లాదులనే మాట పట్టుకుని ఎంత సాగదీయాల్సి వచ్చిందో చూడండి మంచిది భాష్యం ప్రహ్లాద ఇది ప్రహ్లాదో నామా ంశ్యానాము ద్వితి యొక్క వంశము వారిలో ప్రహ్లాదులను అనేవాడను నేనే అంటే ఇక్కడ టాపిక్ వచ్చింది కాబట్టి నేను క్లూప్తంగా చెప్తున్నాను శంకరుడు భాష్యాల్లో ఎక్కడా కూడా భాగవతాన్ని కోర్టు చేయలేరు విష్ణు పురాణాన్ని కోర్టు చేశారు ఆ దృష్టితో చూసినట్లయితే ఇక్కడ ఆయన చెప్పి ఇక్కడ ప్రహ్లాదుడి గురించి మాట్లాడారు కదా ఆయన ప్రహ్లాదుడి స్టోరీ తెలియకుండా మాట్లాడారు అన్నలాంటిది వీళ్ళు విష్ణు పురాణంలో ప్రహ్లాదుని ఉపాఖ్యానం చక్కటి అందమైన ఉపాఖ్యానం భాగవతంలో ఎలాగూ చాలా బాగుంటుంది భాగవతం విష్ణు పురాణం నుంచి ఆవిర్భవించినట్టుగా ఉంటుంది విష్ణు పురాణానికి అపెండిక్స్ లాగా ఉంటుంది లేకపోతే విష్ణు పురాణం సంగ్రహ రూపము భాగవతము విస్తృత రూపము అన్నట్టుగా వాటి రెండింటి మధ్యన అటువంటి సంబంధము కలదు కాబట్టి శంకరుడు విష్ణు పురాణంలో ఉండే ప్రహ్లాద ఉపాఖ్యానాన్ని మనస్సులో పెట్టుకుని ఆయన ఇక్కడ ఆ ప్రస్తావన అనిపిస్తుంది నాకైతే మంచిది లేదండి అక్కడ ఐదు కాల కలయతామహం అని ఉంది కలయతాం అంటే కలనము చేయువారిలో కళనము చేస్తారు కళానము అంటే ఏమిటి మీరు ఎప్పుడైనా ఈ మాట సంకలనము అని అన్నారా సంకాలనము అంటే కూలిక కూలికలు తీసివేతలు పాతకాలపు పుస్తకాలు మ్యాథమెటిక్స్ పుస్తకం తీసుకొస్తే మొట్టమొదటి పాఠంలో ఉంటుంది సంకలనము తీసివేత అంటే ఏమిటి వికలనము యావ కళానము నేను వికలానము అనుకున్నాడు కూడా చేర్చండి అది కూడా కళనమే వ్యవ వి అవ రెండు ఉపసంఖ్యలు చేస్తే తీసివేక వ్యవ కళనము ఒక ఉపసంఖ్య సమ్ చేస్తే కూడిక మొత్తానికి అరిథిమెటిక్ అని అర్థం కాలము అంటే అరిథిమెటిక్ కౌంట్ చేస్తూ ఉంటారు మీకు ఈ కౌంట్ చేసి ఇద్దరు ఉన్నారు మామూలుగా శాస్త్రాల్లో ఎప్పుడు కౌంటు వాళ్ళు మీకు ఉన్నారు కొంతమంది అలా కౌంటింగ్ చేస్తూ ఉంటారు స్టాటిస్టిషియన్స్ అని నేను పెట్టుకున్న పేరు ఎప్పటికీ స్టాటిస్టిక్స్ ఇద్దరున్నారు ఎవరో తెలుసిన సాంఖ్యులు వేదాంత వేదాంత పాఠాల్లో వస్తూ ఉంటారు ఈ సాంఖ్యులు సాంఖ్యులుగా పేరు ఎందుకు సంఖ్య అంటే కౌంటర్ సంఖ్య అంటే నెంబర్స్ ఎప్పుడు సంఖ్యలు లెక్క ఉంటారు సాంఖ్యులు ఎలా మొదలు పెడతారు గుణములు మూడు అంటారు మూడుతో మొదలు పెడతాడు మూడు అయిన తర్వాత భూతములు ఐదు అంటాడు తర్వాత ఐదుని పదిలోకి పట్టుకెళ్తాడు పదిని పద్నాలుగు పట్టుకెళ్తాడు పద్నాలుగుని పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మూడు ముప్పై తొమ్మిది ఇంకెలా పవంపు చేసుకునే ఉంటాడు మొత్తం శాస్త్రం అంతా తలపెట్టడం కోసమే చర్యలు అన్నట్టుగా ఉంటుంది ఆ శాస్త్రం కాబట్టి ఆ శాస్త్రానికి సాంక్ష శాస్త్రము అది కాదు ఇక్కడ ఇక్కడ అది కాదు ఇంకో హోళ్ళు ఎవరో చెప్పుకుని చూద్దాం జ్యోతిషి జ్యోతిషి ఎప్పుడు కౌంటింగే చేసుకోండి ఎప్పుడూ కౌంటింగ్ ఏమంటే ఆర్థిక పరిస్థితి రూపాయి విలువ ఏదో తగ్గుతున్నట్టుగా ఉంది అని అన్నారనుకోండి ఆగని చెప్పేసి కౌంటింగ్ మొదలు పెడతాను ఏదో కౌంటింగ్ చేసి దానికి ఏదో ఇక్కడ ఇక్కడ శిత్రుడు ఇక్కడ ఉన్నాడు గురువు అక్కడ ఉన్నాడు ఏదో కనెక్షన్ ఉంటుందానికి కౌంటింగ్ మీరు తిమ్మితే కౌంటింగ్ మొదలు పెడతాను చెప్పుల్లో కాళ్ళు పెట్టాలంటే ఆదు ఎందుకంటే ఇప్పుడు ఏ కాలము ఏ ఘడియా ఏ గండము ఉన్నది ఏ సిద్ధి ఉన్నది ఇవన్నీ కౌంట్ చేసి ఇప్పుడు వెళ్ళకూడదు అని చెప్తాను కాదా రైలు రైలు రైల్వే టైం కూడా అలాగే ఉంటుంది పంచాంగ ఉంటుంది అది కూడా రైల్వే టైుల్ సో నైన్ ఓ క్లాక్గా ట్రైన్ అంటే కాదు వద్యం ఉందండి వద్యం ఏంటి ట్రైన్ నైన్ ఓ క్లాక్ వర్జం వద్యం అంటే విడిచిపెట్టదగినది ఏమిటి విడిచిపెట్టాలి అంటే ట్రైన్ మిస్ కాకుండా ఉండి పద్ధతులు ఏవైతే ఉంటాయో వాటిని పట్టుకుని ట్రైన్ మిస్ ప్రమాదం ఉన్నదాన్ని విడిచిపెట్టాలి అది కదా వర్జ్యం అంటే వర్జ్యం అంటే విడవదగినది అది కౌంట్ మొదలు పెడతాడు అన్నిటికీ కౌంటే ఒకటను కొబ్బరి చెట్టు ఎక్కాడు చెట్టు ఎక్కి మూడు కొబ్బరి పొండాలు దింటాడు దీనికి ఇంకప్పుడు ఏం చేస్తాడు దిగు వస్తాడు కదా దిగు వస్తు దిగడానికి ప్రారంభిస్తుంటే ఈయన ఇక్కడ నిజారే దుర్ముహూర్తం వచ్చేసిందిరా అని చెప్పాడు అంటే ఆ చెట్టు మొదట్లో అలా కూర్చుండిపోయాడు అక్కడే కూర్చున్నాడు అంతే దుర్ముహూర్తం నలభై ఐదు నిమిషాలు ఉంటుంది అని నేను అనుకుంటుంది నాపోతే నాకు తప్ప నలభై ఐదు నిమిషాలు అయ్యాకనే డిజిటల్ ఎప్పుడు కౌంటే దేన్ని కౌంటు చేస్తారు దేన్ని కౌంట్ చేస్తారు కాలము యొక్క అవయవాల్ని కౌంటు చేస్తారు కళ యొక్క ఎన్ని కౌంట్ చేస్తారు ఘడియ ఘడియలు కాదు నిమేషము విఘడియ ఘడియ జాము యామంటే శాంస్కృతిలో యామము అంట అహస్సు అంటే పొగలు రాత్రి అక్కడికి అహోరాత్రములు అవుతాయి ఈ హోరా అంటారు చూడండి హోరా అంటే అహోరాత్ర అహోరాత్రలో ఆని త్రాని ఏం మిగిలింది హోరా మిగిలింది అది హోరా అంటోరానికి హోరో స్కోప్ వచ్చింది ఇంగ్లీష్ లో ఇంగ్లీష్లో అవర్ అనే పదం ఉంటుంది హెచ్మో యువ అది హోరా నుంచి వచ్చింది హోరా ఎక్కడి నుంచి ఇచ్చింది అహోరాత్రము హోరోస్కోప్ నుంచి రాలేదు అహోరాత్రీ ఈ పదముల యొక్క ఆదిధ్యం అహోరాత్రములు అహస్సు రాత్రి తర్వాత ఒక పక్ష సప్తాహము ఏడు రోజులు సప్తాహము తర్వాత పక్షము శుక్లపక్షము కృష్ణపక్షము పక్షం అయిన తర్వాత మాసము పన్నెండు మాసాలు మాసమైన తర్వాత ఋతువులు ఆరు ఋతువులు అయిన తర్వాత అయ్యనము దక్షిణాయనము ఉత్తరాయణము మళ్ళీ దీంట్లో ఈ మధ్యలో దెబ్బలాట్లు ఉంటాయి ఏది ఇప్పుడు వచ్చిందా అప్పుడు వచ్చిందా ఈ వేళ ఏకాదశి రేపు ఏకాదశి ఉంటుంది మామూలే సర్వేషామ్మ ఏకాదశి వేరు స్మార్థానం ఏకాదశి వేరు వైష్ణవానాం ఏకాదశి వేరు మాధ్వానాం ఏకాదశి వేరు ఇన్ని వేరుగా వచ్చేయంటే ఎలా వచ్చాయి అక్కడక్కడ కూర్చుని కౌంటింగ్ చేయబడితే వచ్చేయండి కాలకలనం కలయతాం కాలహ కౌంట్ చేస్తూ ఉంటారు తర్వాత సంవత్సరము అయనము తర్వాత తర్వాత షష్టి సంవత్సరములు అరవై సంవత్సరం అరవై ఏళ్ళు సంవత్సరములు ఆ సైకిల్ షష్ఠి సంవత్సరం అయిన తర్వాత అప్పుడు కలియుగము ఎన్ని సంవత్సరములు యుగములు కాలవిదో జనా అనే శ్లోకం మీకు రాలేదు నేను ఎందుకు అధ్యాయంలో ఈ రకంగా వీళ్ళు ఉన్నారు వీళ్ళు వీళ్ళని శ్రీకృష్ణుడు పేరు పెట్టాడు ఏమన్నాడంటే కాల విదో జనా అంటే కాలము తెలిసిన కాలము యొక్క కవనము కౌంటింగ్ తెలిసిన జనులు అది దాంట్లో కొంతమంది వ్యాఖ్యాతలు ఒక ఉపహాసాన్ని చూశారు ఒక పరిహాసం కనపడింది అలాగైతే మనం శంకర భాష్యంలో పరాభిప్రాయ జ్ఞాన అనే పదంలో పరిహాసము ఉన్నట్టుగా టీకాకారులు అన్నారు అలాగే కాలవిదో జనం వీళ్ళు కాలము యొక్క కళనము తెలిసిన జనులు అన్నటువంటి టీకాకారులు ఏమన్నారంటే నాకు ఆత్మవిధ అన్నారు కాలం యొక్క కలనం వీళ్ళకి బాగా తెలుసు అనే సందేహం లేదు కానీ పాపం ఆత్మస్వరూపం తెలియదు అని అన్నారు అవును మరి మీరు మ్యాథమెటిక్స్లో పిహెచ్డీ చేస్తే మీకేమో కెమిస్ట్రీ అనేది తెలుస్తుంది తెలియదు కదా మ్యాథమెటిక్సే తెలుస్తుంది అలాగే కలనల్లో పిహెచ్డీ చేస్తే ఆత్మందుకు తెలుస్తుంది ఆత్మ తెలియదు సో ఈ విధంగా కలనము చేస్తూ ఉంటారు ఈ కలనము చేసే వాళ్ళలో వాళ్ళకి తెలుసో తెలియతో నేనే ఉన్నాను ఏ రూపంగా ఉన్నాడు క్షణము నిమేషము ఆ రూపంగా లేడు అవన్నీ కూడా అవయవములు కాలము యొక్క అవయవములు ఏ కాలం కాలము యొక్క స్లో కాలం ప్రవహిస్తోంది ఈ కాలం ప్రవహిస్తుంటే గంట అయ్యేపటికే ఒక మార్క్ ఇది గంట అయింది అని ఒక మార్క్ మీరు పెట్టుకున్న డయల్లో ఉంటుంది తప్ప కాల ప్రవాహంలో ఉంటుందా ఇది గంట అయింది ఓ మార్క్ ఇప్పటికే రెండో గంట ప్రారంభమైంది ఇంకో మార్క్ అలాంటి మార్క్స్ ఏమైనా ఉంటాయా కాల ప్రవాహంలో ఉండవు కాలంలో ముక్కలు ఉంటాయా ఉండవు కాలములో మొక్కలు అవయవములన్నీ కూడా కలనము కొరకై కల్పించదగిన అవయవములు కాలంలో మొత్తాలు ఏముండవు అఖండంగా ఉంటుంది కాలం అయితే కాలంలో అఖండము అంటే ఏంటి మీరు కౌంట్ ఏం చేస్తుంది కాలంలో ఖండాలుంటే కౌంటు కానీ అఖండమైతే కౌంట్ ఏం చేస్తారండి కౌంటింగ్ ఏ ఉండదు కాబట్టి ఈ కౌంటు చేసుకున్న వాళ్ళలో ఆ కౌంటులో అఖండమైన కాల రూపంగా నేను నిలిచి ఉంటాను అని అంటున్నాను నేను చాలా కష్టంగా చెప్పాను కొంచెం లైట్ కొంత లెక్చర్ కూడా కొంత లైట్గా ఉంటే బాగుంటుందని నేను ఏవో కొంచెం ఇటువంటి యాడ్ చేసి చెప్పాను డోంట్ థింక్ అదర్వైజ్ కాలక్ అందాము కాలక్ కలయతాం కలనం జననం కురుంగతం అహం ఈ కౌంటింగ్ చేసే వాళ్లలో నేను కాలరూపంగా నిలిచి ఉన్నాను ఈశ్వరుడు అఖండ కాలస్వరూపుడు ఖండములు లేని కాలమే స్వరూపముగా గలవాడు ఈ కౌంటు చేసుకున్న వాళ్ళు ఆ కాలము చేత ఖండితములైపో ఖండితులు అయిపోతారు ఏ కాలాన్ని కౌంటు చేసుకుంటారో ఆ కాలమే ఈ కౌంటర్స్ని ఖండించేస్తుంది కాలం వచ్చి పడిపోతుంది నెక్తి కౌంట్ చేస్తూనే ఉంటాడు కలియుగా ఉంటాడు త్రేతాయుగా యుగాలన్నీ కౌంట్ చేస్తాడు కానీ కొత్తమని ఎనభై ఏళ్ళు బతికేపటికి గొప్ప కాలం వచ్చేసి ఏం చేస్తుంది కానీ కాలము యొక్క తత్వము తెలిసిన వాడిని కాలము స్పృశించదు కాలము యొక్క కాలము ఆత్మస్వరూపముందు ఆ చిరాకాశము నుండి భాషించే తప్ప అది విక్షతపు అది సత్యం కాదు కాబట్టి ఆ చిరాకాశము దేని ఏదైతే కాలము భాషిస్తుందో ఆ చిరాకాశము అది అఖండము దాన్ని కాలస్య కాల అని అంటారు అది కాలానికి కాలము లేదా దాన్నే అకాలని అంటారు సత్ శ్రీ అకాలు అక్కడి నుంచే వచ్చింది అది ఈశ్వరుని యొక్క స్వరూపము కాబట్టి మనం విభూతంగా ఉన్నప్పుడు కాలము ఏదైతే కౌంట్ చేస్తున్నారో ఈ కౌంట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా అవి నామరూపములు కల్పితములైన ఖండములకి ఉన్న నామరూపములు ఆ కౌంట్ చేయబడే కాలఖండములన్నిటి ఎందు సమానంగా వ్యాపించి ఉన్నటువంటి ఆ టైం టైం దీ ది ద స్పిరిట్ ఆఫ్ టైం ద ద ప్రిన్సిపల్ ఆఫ్ టైం అనేది ఏదైతే అది ఈశ్వరుని యొక్క విభూతి మంచిది మృగాణాంచ మృగేంద్రోహం సపో వెరీ సింపుల్ ఇప్పుడు మీరు విభూతులంటే ప్రహ్లాద విభూతి అన్నారు అశ్వత్ వృక్షం విభూతి అన్నారు అలాగే అనేక విభూతులు చెప్పారు సపోజ్ ఎప్పుడైనా మీరు అడవికి వెళ్ళారనుకోండి సఫారీకి వెళ్లారనుకోండి అడవికి వెళ్ళడం అంటే అడవిలో ఉండేటువంటి జంతువులను చూడడానికి మీరు వెళ్ళారనుకోండి సఫారీకి అప్పుడు ఆ సఫారీలో మీకు అదృష్టం బాగుండి ఓ స్నేహం కనుక కనబడితే అది నిజంగా ఈశ్వర విభూచే ఎప్పుడైనా సఫారీ చూసినట్లయితే మీకు జిగాఫీలు నేను ఒకసారి ఆఫ్రికన్ సఫారీలో తిరిగే కొద్ది రోజులు జిరాఫీలు కనపడతాయి చాలా విలక్షణంగా ఉంటాయి పెద్ద నడతో చాలా విలక్షణంగా ఉంటాయి ఏనుగులు కనపడతాయి మహానందం కలుగుతుంది గణేష్ మహారాజు గుర్తుకొస్తాడు మహానందం కలుగుతుంది వెరీ మ్యాజెస్టిక్ యానిమల్ ఏనుగు జింకలు కనపడతాయి చాలా బాగుంటుంది ఎప్పుడూ చూడడం దున్నలు కనపడతాయి అడవి దున్నలు అవి కనపడతాయి అడవి పందులు కూడా కనపడతాయి ఇలాగా అదే బుబూమ్స్ అంటే కోతులు అవి కనపడతాయి అడవి కోతులు ఇవన్నీ కనపడుతూ ఉంటాం కనపడితే మనం చాలా ఉల్లాసంగా ఎప్పుడు చూడని ప్రాణులు ఇదికే బొమ్మల పుస్తకాలు చూసాం తప్ప రియల్ లైఫ్లో ఎప్పుడు చూడలేదు ఇవన్నీ గుంపులు గుంపులుగా కనపడతాయి ఏనుగులు కనపడితే ఓ ఏనుగులు కనపడతాయి ఒక్కటి కనపడదు జింకలు ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ జింకలు కనపడతాయి దొన్నలు అయితే ఓ వెయ్యి దొన్నలు కనీసం కనపడతాయి ఒక గుంపులు జిరాకులు అయితే కనీసం డజన్ ఉంటాయి ఒకటి రెండు కాదు ఒక డజన్ ఉంటాయి ఉంటాయి తప్పనిసరిగా ఇంతట్లోకి సడన్గా ఓ సింహం కనపడుతుంది ఒంటరిగా ఉంటుంది వీటన్నిటికంటే పొట్టిగా ఉంటుంది జింతే కొంచెం ఎత్తుకుంటుంది దీనికంటే సింహం కొత్తిగా ఉంటుంది కొత్తి తాళ్ళతో తోట లాగా విలక్షణంగా ఉంటుంది దేని తోట సింహం చోటలా ఉండదు చాలా విలక్షణంగా ఉంటుంది తోట మెయిన్ అంటే జూలు సింహము యొక్క జూలు చాలా విలక్షణంగా దానికి కేసరి అంటారు కేసరి కేసరములు గలది అంటే జూలు గలది ఆ జూలు చాలా విలక్షణంగా ఉంటుంది కనబడుతుంది మళ్ళీ తర్వాత చూడడం మానేసింది ఇది ఇది నాట్ ఇంట్రెస్టెడ్ బయ్యో తొందారిన దాన్ని వెళుతూ ఉంటుంది మీరు వెనకాల నిమ్మడంగా ఫాలో అవుతూ ఉంటారు అది మిమ్మల్ని పట్టించుకోదు తొందారని దానిపోతుంది మీరు ఉన్నారు కాబట్టి దారి మార్చుకోదు మీరున్నారు కాబట్టి కంగారు పడదు అలా నడుచుకుంటూ వెళ్తుంది ఇంతట్లోకి ఒక బుక్స్ వస్తుంది దాంట్లోకి వెళ్ళిపోతుంది మన కారణంగా వెళ్ళిపోలేదు దాంట్లో దానికి టైం దానికి విశ్రాంతి తీసుకునే టైం కాబట్టి వెళ్ళిపోతుంది అంటారు ఇంకా కనపడదు ద మోస్ట్ మెజెస్టిక్ యానిమల్ సింగిల్ గా ఉంటుంది ఎప్పుడు వేక మృగేంద్ర ఇట్ ఈస్ ది కింగ్ ఆఫ్ ఎలిఫెంట్స్ సారీ కింగ్ ఆఫ్ యానిమల్స్ లైక్ ఎ లయన్ ఇన్ ది ఫారెస్ట్ అంటారు ఎవరినైనా పోల్చాలి ఎవరినైనా పొలికి చెప్పాలంటే లైక్ ఎ లయన్ ఇన్ ది ఫారెస్ట్ అని పోలిక మొత్తం అంతా కలిపి పోలిక యన్ ఇన్ ది ఫారెస్ట్ అలా ఏకాంతంగా ఉండడము గంభీరంగా ఉండడము సుఖదుఖములు ఏమొచ్చినా కూడా అలా నిర్లిప్తంగా ఉండడము చలనం లేకుండా ఉండడము అన్నిటినీ ఒక ప్రసన్నమైన మనస్సుతో స్వీకరించడము సంసారంలో ఉండేటువంటి ధర్మాధర్మాలు సుఖ దుఃఖాలు గుడ్ అండ్ ఈవిల్ ఎన్ని రకాల ద్వంద్వాలైతే ఉన్నాయో వాటన్నిటి అడగా ఒక నిర్లిప్త భావనతోటి ఉండడము అభయము నిర్భయము భయం అనేది లేకుండా ఉండడము ఏకాంతంగా ఉన్నా కూడా అది అలా ఎవడైనా ఉంటే వాడిని పోల్చేప్పుడు ఏమైనా పోలుస్తారంటే లైక్ ఏ లయన్ ఇన్ ది ఫారెస్ట్ అని పోలుస్తారు కాబట్టి దెర్ ఇస్ సంథింగ్ ఇన్ దట్ యానిమల్ ఇట్స్ అన్ ఆల్ రైట్ దర్ ఇస్ సంథింగ్ ఇన్ అది ఎప్పుడూ కూడా ఫర్ఫమ్ ఏ ప్రాణిని ముట్టుకోరు తిల్చేది మీరు చూస్తే ఆశ్చర్యపోతారు సింహం అది వేటాడి మూడులో ఉందా లేకపోతే కామ్గా ఉండే మూడ్లో ఉందా అనేది చుట్టుపక్కల యానిమల్స్ తెలిసిపోతుంది వట్ ఎవర్ దాని ముఖం దృష్ట్యా తెలిసిపోతుంది వాటికి అది వేటాడీ మూడ్లో లేదు అది చట్టా కడుపు నిండి ఉండేటప్పుడు ఇప్పుడు వేటాడి మూడ్లో అది లేదు అన్నప్పుడు అది అక్కడ చెట్టు కింద కూర్చుంటే ఈ జింకలు ఈ దొన్నలు ఇవన్నీ కూడా చుట్టుపక్కల గెడ్డి వేస్తూ ఉంటాయి అది పారితో దాని పక్క అది వేటాడీ మూడ్లోకి వచ్చిందంటే మటుకు ఇంకా మైళ్ళ దూరం పారిపోతాయి కాబట్టి అది వేటాడీ టైంలోనే సంహరిస్తుంది తప్ప మిగతా టైంలో చాలా కాముగా ఉంటుంది సంథింగ్ వెరీ స్పెషల్ అబౌంట్ అట్ యానిమల్ సో శ్రీకృష్ణుడు అంటాడు ఎప్పుడైనా మీకు ఆ యానిమల్ కనబడితే అది నా యొక్క విభూతి అని గుర్తించండి సింహ కొంతమందికి సింహం కాదు పెద్ద పిల్లని టైగర్ ఇప్పుడు లయన్ మన భారత ప్రభుత్వం వాళ్ళకి కూడా లయన్ ప్రాజెక్టు టైగర్ ప్రాజెక్టు రెండు ఉన్నాయి వాటిని రక్షించాలని ప్రయత్నం టైగర్ మీద ఫ్రీస్ ఎక్కువ సింహం కంట ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఈ సింహారెడ్డి టైగర్కి కొంత అభిప్రాయ భేదాలు ఉంటాయి శంకర్లు అంటారు డవన్ మేతారప్ప మీ వేడి నుంచితే తీసుకో విభూతి సర్వము ఈశ్వరుడే అయి ఉండగా ఇప్పుడు ఇక్కడ మృగేంద్ర అంటే సింహమా లేకపోతే పెద్ద పూల అని మీకు నేను ఇంత పెద్ద వ్యాఖ్యానం చేయాల్సిందేం లేదు ది కింగ్ ఆఫ్ యానిమల్స్ అన్నారు మీరు కింగ్ ఆఫ్ యానిమల్స్ అంటే తీసుకుంటే సింహం తీసుకోండి ప్రథమ పక్షం సింహం తీసుకోండి అయితే పెద్ద పక్షం వాళ్ళు ఎవరిలో ఉంటే వాళ్ళు కూడా తీసుకోవచ్చు మాకేమో అభ్యంతరం లేదు వ్యాఘ్రోవా నో నో ఇక వైనతేయ పక్షిణ పక్షులలో గరుత్మంతులను నేనే అందాము భాష్యకారుడు వైనతేయ గరుత్మాన్ విన సుత పక్షిణాం పిణాం పక్షము అంటే రెక్క పక్షిణాం అంటే రెక్కలు కలిగి ఎదురుతూ ఉంటాయి అవి సో అటువంటి పక్షులు ప్రాణులు ఆ పక్షులలో గరుత్మంతులను నేనే వినతాసుడు వినత అనే ఆమె యొక్క పుత్రుడు కద్రు వినత ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ కద్రు వినత వీళ్ళ తండ్రి పేరు కూడా కశ్యపుడేనేమో కశ్యపుడేనేమో అని గుర్తు అక్కడ కూడా కశ్యపుడే కద్రు వినత ఈ చిత్రం ఏంటంటే వినత యొక్క సంతానము దేవతలు గరుకుంతులు దేవతగా కద్రు యొక్క సంతానము రాక్షసులు కాద్రవేయులోని దైత్యులు దానవులు కాద్రవేయులు అంటే ఈ రాక్షసులలో అనేక తెగలు ఉన్నాయి ఇప్పుడు మాఫియా డాన్ అంటే బాంబే మాఫియా డాన్ వేరు దుబాయ్ మాఫియా డాన్ వేరు ఇటలీలో సిసిలీ మాఫియా డాన్స్ ఉంటారు అది వేరు అందరూ ఒకటే కాదుగా వాళ్ళకు కూడా ఫ్యామిలీ కస్టమ్స్ చాలా ఉంటాయి అలాగే రాక్షసులలో కూడా చాలా వెరైటీలు ఉన్నాయి మీకు రాక్షసులలో వెరైటీలు ఎన్ని ఉన్నాయి తెలుసుకోవాలనుకుంటే ఓ బుక్ ఒకటి సజెస్ట్ చేయగలుగుతాను పాపులర్ బుకే ఏమంటే దేవి మహాత్మ్యం దాన్ని చండీ సప్తశతీ అని కూడా ఉంటారు అంట్లో ప్రథమ పదమూడ సర్గలు ఉంటాయి సర్వోధ్యాయము పదమూడు అధ్యాయాలు ఉంటాయి అంటే మొదటి అధ్యాయంలోనే ఈ రాక్షసుల వెరైటీలన్నీ చెరక ఒక ఆరో ఏళ్ళ ఇచ్చారు రిఫర్ చేసుకోవచ్చు దాంట్లో కాద్రవేయులు ఉంటారు కద్రు యొక్క సంతానం వస్తున్నాను నేనే గరుత్మంతుడు అంటే వాస్తవంగా సింబాలిజం ఉన్నది మరి సింబాలిజం చూస్తే మీకు అర్థమవుతుంది గరుత్మంతుడు సామవేదము నాకు ప్రతీక ఆయన రెక్కలు నుండి సామవేదము ఆవిర్భవించినది అని ఆ రకంగా భాగవతంలో అక్కడ వర్ణిస్తారు కాబట్టి గరుత్మంతుడు అంటే సామవేద స్వరూపుడు సామవేదమే గరుత్మంతుడుగా భావన చేయబడింది అలాగే ఈ మధ్యన అతిరాత్ర యజ్ఞం అయిందిగా అతిరాత్ర క్రతువు దాంట్లో అగ్నిహోత్రానికి చిన్నటువంటి చితి చితి కాదు ఆ వేది అగ్ని యొక్క వేది అని కూడా చేయనము అని అగ్ని శేన చితి కాదు చితము అంటే అగ్నిని ప్రతిష్ఠించేటువంటి ఐకకల స్థానం ఏదైతే ఉంటుందో అది గ్రద్ధ రూపంలో ఉంటుంది శేమ రూపంలో ఉంటుంది కొడుకు ముందు ఆకారం అలాగే వచ్చింది కాదనించే వచ్చే ఇవన్నీ కూడా సో అది యజ్ఞాల్లో వాడేటువంటి రూపం యజ్ఞంలో సామవేదానికి చాలా స్థానం ఉంటుంది కాబట్టి ఆ రూపము సామవేదానికి సంబంధించిన రూపము కనుక ఆ రూపముగానే ఆ అగ్ని యొక్క తయారు చేస్తాను అలాంటి కనెక్షన్ కూడా ఉండే ఉంటుంది అస్తుో ఆ వైనతేయుడను నేనే ఆయన నిజానికి శ్రీకృష్ణుడు వేదాలలో సామవేదము నేనే అని చెప్పబోతున్నాడు వేదాలలో కొన్ని ఎదుర్వేదం నేనే అనొచ్చు కదా అలా సామవేదము నేనే పక్షులలో గరుత్పంతుడు నేనే రెండు క్లోజ్లీ ఇంటర్ కనెక్టెడ్ అని అనిపిస్తుంది మంచిది తర్వాత శ్లోకం పవన పవతామస్ రామశ్రభృతామహం ఝషామతరస్ శ్రోతసామస్మిానవీ ఇది మళ్ళీ మంచి శ్లోకం ముఖము పవనస్ పవతస్మి వెరీ ఇంట్రెస్టింగ్ విభూతి పర్వతాం సృష్టి బహువచనం నిర్ధారణ సృష్టి పర్వతాం అంటే అర్థం ఏంటో తెలుసిన పావనము చేయువతిలో అని అర్థం పావనము చేయువది ఇప్పుడు గంగానది స్నానం ఎందుకు చేస్తారు పావనం అయిపోతాం మనం అందుకోసం గంగానది స్నానం చేస్తారు అంటే గంగా పావనము చేయుము అలాగే అగ్ని కూడా పావనం చేస్తుంది అంటే ఏదైనా వస్తువు పవిత్రముగా లేదు అని మీకు అనిపిస్తే అగ్ని సంస్కారం చేస్తే పావనం అవుతుంది మీరు ఎప్పుడైనా గమనించేవాళ్ళు లేదో స్వామి చేసేటప్పుడు మీరు నెయ్యి నేటిని అగ్నిలో ఇస్తారు అది కరిగించి మీరు వేరే కరిగించి ఇచ్చిన ఆ రుక్మిత్ ఏమిటిస్తారంటే దాన్ని అక్కడ ఉన్న అగ్ని మీద ఒకసారి పెట్టి చేస్తారు ఎందుకంటే దానికి ఏదైనా కొంచెం పవిత్రత ఇబ్బంది ఉంటే అగ్ని మీద పెట్టే మంత్రం అంటే అది పవిత్రం అగ్ని పవిత్రం చేస్తుంది నీరు పవిత్రం చేస్తుంది ఈ విధంగా పవిత్రం చేసేవి చాలా ఉన్నాయి ఈయనంటున్నారు పవిత్రము చేయు వాటిలో వాయువునే అంటాడు చూడండి వెరీ ఇంట్రెస్టింగ్ వాయువు పవిత్రం చేస్తుంది మీరు తలుపులన్నీ బిగి చేసేట్టు పెడితే ఆ గదిలో గబ్బిలాలు అవి రావడానికి బొద్దింకలు రావడానికి ఎక్కువ టైం పట్టదు వాసన దుర్వాసన కూడా వస్తుంది గబ్బిలాల వాసన అది కూడా వస్తుంది అటువంటి స్థితిలో ఆ రూమును కొంచెం శుద్ధం చేయాలంటే ఏం చేయాలి ముందు కిటికీలు అవి తెరిచి చక్కగా క్రాస్ వెంటిలేషన్ ఉంది చేయాలి గాలి వీర్చాలి క్రాస్ వెంటిలేషన్ ఉండాలి అది ఇప్పుడు వాస్తు అంట ఇది వాస్తుంట వాస్తుంటే ఏంటి క్రాస్ వెంటిలేషన్ ఉండాలి తర్వాత మీరు దాంట్లో మకాన్ చేసినప్పుడు మీకు నివాసం చేసుకున్నప్పుడు ఆ నివసించటానికి అది తలుపులు అవి సక్రమంగా ఉండాలి బాత్రూమ్కి లో లెవెల్ కిటికీ ఒకటి పెట్టి ఆ కిటికీ రోడ్డు వైపు వాస్తు తప్పటి అలా ఉండకూడదు ఎందుకంటే నెత్తుకు నీళ్ళు పోసుకుందాపు వాళ్ళు కలగడుతూ ఉంటారు వాస్తు పైలా ఉంది ఆ వాస్తు సరి అంటే బాత్రూమ్కి కిటికీ పెడితే ఎత్తుగా ఎగిన పెట్టాల్సి ఉంటుంది అంటే తప్ప లో లెవెల్లో పెట్టకూడదు వాస్తు అంటే ఉంటుంది ఇప్పుడు ఇక్కడ కిటికీ పెట్టి ఇక్కడ మళ్ళీ గోడ పెట్టేసి అలా అటు కిటికీ పెట్టి మళ్ళీ దాన్ని ఎదురుకుండా కిటికీ లేదనుకోండి అంటే వాస్తు తప్పనమాట ఇప్పుడు చూడండి కిటికీలు ఎదురు బొదురు ఉన్నాయి చూడండి సో కరెక్ట్ వాస్తు ఎందుకంటే ఈ కిటికీలోంచి గాలి వచ్చిందంటే ఎదుర్కొండగా వెళ్ళే ఓపెనింగ్ ఉంటే గాలి వస్తుంది వెళ్ళే ఓపెనింగ్ లేకపోతే రాదు అక్కడే ఉంటుంది గాలి అది వాస్తు అంటే నేను మీకు సరళమైన వాస్తు సిద్ధాంతం చెప్పాను ఇదేటైతే ఇది వాస్తు ఒక ఒక వాస్తు పండితున్నప్పుడు నేను అడిగేది వాస్తవిక చెప్పండి చూడండి మున్సిపాలిటీ వాళ్ళు మీరు కన్స్ట్రక్ట్ కన్స్ట్రక్షన్ చేసేప్పుడు వాళ్ళు కొన్ని రూల్స్ పెడతారు ఈ బిల్డింగ్ ఇలా ఉండాలి అని వాళ్ళు కొన్ని రూల్స్ పెట్టారు వీళ్ళెవరూ పాటించరు ఆ రూల్స్ వీళ్ళు పాటించిన ఆ రూల్స్ తెచ్చుకుని మున్సిపల్ కన్స్ట్రక్షన్ రూల్స్ తెచ్చుకుని దాని ప్రకారం మీరు బిల్డింగ్ కట్టేస్తే అది బెస్ట్ వాస్తుంది అంటే అర్థమేంటి సైన్స్ మున్సిపాలిటీ వాళ్ళు రూల్స్ పెట్టారు రూల్స్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయరు ఇండియాలో అది ఇది స్మార్ట్ఫోన్ ఇంప్లిమెంట్ చేసి దేశాల్లో వాళ్ళు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో తెలిసినా తూ చా తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తారు మీరు నాలుగు బాత్రూములకి పర్మిషన్ తెచ్చుకొచ్చి నాలుగున్నర బాత్రూములు కట్టారంటే మీకు ఇంట్లో నివాసం లేకుండా వాడు పర్మిషన్ వాడు పర్మిషన్ లేకుండా మీరు నివాసం చేశారంటే జైల్లో పెడతారు అంత స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తారు రూల్స్ చేసేటువంటి సొసైటీస్ ఉన్నాయి మన దగ్గర కాంపౌండ్ వాళ్ళ మీద కట్టేస్తాడు బిల్డింగ్ అదే వీళ్ళు వాస్తే ఏం చేయాలంటే ఆ సీలియే రూల్స్ ఉంటాయి వాళ్ళకి అధ్యక్షుడిని వాడు చెప్తాడు కాంపౌండ్ వాళ్ళు నుండి ఐదు అడుగుల లోపల గోడ పెట్టు అని చెప్తాడు యూ షుడ్ అది వాస్తుంది దట్ ఈస్ ది వాస్తు వాస్తుంటే ఇట్స్ సైన్స్ దాన్ని ఒక సూపర్ స్టిషన్ కింద తీర్చిదిద్దడం చాలా దురదృష్టకరమైన సమాచారం ఇట్స్ సైన్స్ సైన్స్ సైన్స్ లో అర్థం చేసుకోవాలి వస్తు ఇది ఎందుకు వచ్చింది పవనః పవతీ కాబట్టి శుద్ధి వాటిలో వాయువు సర్వశ్రేష్టమైనది వాయువు నేనే దీంట్లో కేవలం క్రాస్ వెంటిలేషను గాలి లోపలికి వస్తే శుద్ధిగా ఉంటుంది అక్కడతో సరిపెట్టేయకూడదు ఎందుకంటే శ్రీకృష్ణుడు దానికి విభూతి అనే ఒక స్టేటస్ సిచ్యుయేషన్ పవర్ణ దాంట్లో ఇంకొంత గంభీరమైనటువంటి అభిప్రాయం ఏదో ఉండాలి ఉంటే క్రాస్ వెంటిలేషన్ కాబట్టి వాయువు విభూతి అని అంటాడా అంత అంత అంత సింపుల్గా ఉండి ఉంటుంది వెరీజ్ ఇండీడ్ దీపర్ ఇట్ అదేంటంటే మీకు శరీరంలో సకల దోషములు తొలగిపోయి ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండడం అంటే ఏంటండి అసలు ఆరోగ్యము మాట ఎప్పుడైనా మీరు పరిశీలించారా అది ఇట్స్ నాట్ ఎ పాజిటివ్ వర్డ్ ఇంగ్లీష్లో హెల్త్ అంటే ఇట్స్ ఎ పాజిటివ్ వర్డ్ సంస్క్రిత్ లో ఆరోగ్యము అంటే ఇట్స్ ఎ నెగిటివ్ వర్డ్ అంటే అర్థం ఏమిటి రోగము లేకుండా ఏదో ఉండడం కాదు రోగము లేకుండా ఆరోగ్యం ఉంటుంది కాబట్టి ఆరోగ్యంగా ఉన్నారనుకోండి మీరు మీకు దానివల్ల లాభం ఏంటంటే లాభం ఏమీ ఉండదు మీరు మీరు పేరే ఆరోగ్యం రోగం లేకపోవడమే తప్ప కొత్తగా ఉంది దేవుడు సపోజ్ మీరు ఆరోగ్యంగా ఉన్నారనుకోండి మీ జైలులోకి వచ్చి ఏమైనా డబ్బులు పడతారా వచ్చి పడవు లేకపోతే దేవతలు వచ్చి మీకు ఏమైనా కోరికలు తీరుస్తారా తెలుస్తావు ఎవరో లాభం ఎంత లాభం వస్తుంది ఏమీ లాభం రాదు దేవుడు ఉపయోగం ఏమీ ఉపయోగం లేదు మనిషి యొక్క మనస్సు చాలా కృత్రిమంగా తయారైనప్పుడు దీంట్లో నాకేదో లాభం అని వాడు నాకేమిటి లాభం అని అడిగాడు అంటే వాడు చాలా కృత్రిముడు అని అర్థం ఒక ఆయన ఓ మహాత్మ దగ్గరికి వెళ్ళాడు అంటే ఇంకా నేను రిటైర్ అయిపోతాను కొంచెం ఆధ్యాత్మికంగా బ్రతకాలనుకుంటున్నాను నాకేదైనా మీరు సాధన ఉపదేశించండి అని అడిగాడు అయితే ఏం చెప్పారు నువ్వు శ్రీరామ అని రాయ అని చెప్పారు లిఖ లేఖ లిఖితజెప్పము అంటారు శ్రీరామ శ్రీరామ శ్రీరామ అలా రాస్తూ ఉందండి మీరు కాగితం మీద అని చెప్పారు అంటే ఎన్నిసార్లు రాయమంటారు నాడు అంటే నేను రాయండి పను కోటి సార్లు రాయండి కోటి కోటి కోటి అంటే మాట్లాడుతుంది శ్రీరామ శ్రీరామ అని కోటిసార్లు రాయాలంటే చాలా కష్టం ఇక్కడ బీజారిచ్చిపోయింది అది ఒక అన్నిసార్లు రాయడానికి జీవితం సాలదేమో అంటే చూద్దాం రస్తో ఉండవు రిటైర్ అయ్యానన్నా కదా రస్తో ఉండు పోతాం పక్కనే ఏమో పదిహేళ్ళు పడుతుందేమో అంటే పది కావచ్చు పదిహేను ఏళ్ళు పట్టు అప్పుడు ఇంకో ప్రశ్న వేసేట ఏమని అన్నిసార్లు రాస్తే ఏమిటి లాభం అది రెండో ప్రశ్న అంటే ఈ మాకు ఏమన్నా అంటే చూడు ఇంకొక్క మాట కూడా మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోమని చెప్పాడు ఎందుకంటే శ్రీరామ అన్నదానికి లాభం ఏంటో కావాలి అంటే ఆ బిజినెస్ బుద్ధి అనమాట దేవుడితో కూడా వ్యాపార సరళితో వ్యవహరించడము ఏమైనా మనస్సులో పాపము తగ్గి ప్రశాంతంగా ఉందనుకో అది లాభం కదా పవిత్రుడి అయిననుకో లాభం కదా కాబట్టి లాభ నష్టాల భేదీయో అలా వెళ్ళిపోవడం ఎనివే కొంచెం డైగ్రెస్ట్ అయి ఉంటారు నేను వాటెవర్ సో మీరు వాయువు యొక్క సంచారం బాగా ఉన్నట్లయితే మీ దేహంలో ఉండేటువంటి లోపాలన్నీ పోతాయి ఇప్పుడు ఈ మధ్య నేను అడ్వర్టైజ్మెంట్ ఇచ్చా అదేంటంటే మీ దేహంలో టాక్సింగ్స్ అన్ని మేము తీసేస్తాము డీటాక్సిఫికేషన్ ప్రోగ్రామ్ మంచిది దేహంలో అంటే అంటే అర్థమేంటి నా దేహంలో టాక్సిన్స్ ఏవో ఉన్నాయన్నమాట ఇదో కొత్త సమస్య ఏదో బాగానే ఉన్నాను కొంచెం ఏదో ఇబ్బందులు ఏవో ఉన్నమాట వాస్తవమే కానీ టాక్సిన్స్ ఉన్నాయనే సంగతి నేను అడగను ఇది కొత్త సమాచారం చూడండి దేహంలో టాక్సిన్స్ ఉన్నాయి అయ్యా ఏమిటి అవి ఉంటాయా టాక్సిన్స్ ఏమిటో చెప్పండి మీరు అంటే ఆయనకి తెలీదు ఈ టాక్సిన్స్ అని ఏం టాక్సిన్స్ ఉంటాయి సో న్స్ అంటే ఇప్పుడు బ్లడ్ లో షుగర్ ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉంటే దట్ కెన్ బి వెరీ పెయిన్ఫుల్ఫోర్ యూ కెన్ కాల్ దట్ ఏ టాక్సిన్ సో అలాగేమన్నా సైంటిఫిక్గా చెప్తాడు ఆయన కొలెస్టరాల్ బ్లడ్లో ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉంది అనుకోండి లో డెన్సిటీ కొలెస్టరాల్ ఇట్ కెన్ బి వెరీ డేంజరస్ సో యూ కెన్ కాల్ దట్ ఏ టాక్సిన్ అలాగే మీరు ఏమన్నా టాక్సిన్స్ ఇస్తారా అదే ఇంకేదో టెర్మినాలజీ టాక్సిన్స్ మేము తీసేస్తాము ఎలా తీసేస్తారు ఎలా తీసేస్తారంటే ఏదో ఆయిల్ పెట్టి అభ్యంతర స్నానం చేస్తే ఏదో ఏదో సంథింగ్ లైక్ దాట్ ఎవరో ఇలాగంటే సైంటిఫిక్ బేసిస్ లేని పదజాలము చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది ఇది ఒక పద్ధతి వీళ్ళందరూ కూడా ఏదో పేరుతో వస్తూ ఉంటారు అలాగే మామూలుగా ఇంకొక టెర్మినాలజీ ఉంది అదేమిటంటే మీ దేహంలో మూడు దోషాలు ఉంటాయి కఫము విత్ చిత్తము వాతము మూడు దోషాలు వీటిల్లో మూడు దోషములే అయితే దోషములు ధాతులు వాటెవర్ అదొక టెర్మినాలజీ మీకు కఫం ఎక్కువగా ఉందనుకోండి డబ్బు రావడము కంఠం లోపలి పుట్టడం ఇలాగే వస్తుంది వాటం ఎక్కువగా ఉంటే ఇంకోటి వస్తుంది పిట్టం ఎక్కువగా ఉంటే పైకించేసి అలాగలేదు సో ఇప్పుడు ఈ దోషాలు ఎలా పోతాయి హూ గట్టి ప్రాబ్లమ్స్ హీ బయట అంటే ఇంక ఈ మందులు వేసుకో అని మందులు ఇస్తారు లేకపోతే ఇగో ఈ ప్రొసీజర్ ఒక బాక్స్ ఉంటుంది ఒక బాక్స్లో కూర్చుంటే చుట్టూ ఏదో సంథింగ్ ఒక కలర్డ్ గ్లాస్ పెట్టి పైనుంచి కాంతి కిరణాలు నేనేది పడితే దాక్షించిపోతాయి అంటాడు ఒకడు సంథింగ్ లైక్ దాట్ ఎంతసేపు కూర్చోవాలి ఆ బాక్స్లో ఉంది దాట్ ఇస్ దార్జెస్ సో సో మెనీ థింగ్స్ గో అన్ ఇన్ ది సొసైటీ కానీ నన్ను అడిగితే మీరు సుఖాసనంలో నాడు నిటారుగా పెట్టి కూర్చొని వాయు సంచారం బాగా వచ్చేట్లా చేస్తే అంటే ఏం చేయాలి టూ అర్థవేషన్స్ రెండు కష్టాలు ఏం కాదు ఒకటి కపాలభాతి చేయాలి కపాలభాతి చేయాలి నీకు చేతనైతే భస్త్రిక కూడా చేయొచ్చు ఓన్ ఏదో ఇదో అదో లంక రెండునో వాటెవర్ కపాలభాతి తర్వాత సరళ ప్రాణాయామము అని ఒకటి ఉంది దాని పేరే సరళ ప్రాణాయామము అలా ఐదు నిమిషాల్లో నేర్చుకోవచ్చు నేర్చుకుని ఏమో తెలుసున్న వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి ఎందుకంటే సరళంగా ఉందంటే సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి దాంట్లో ఉండే సూక్ష్మ అంశములు ఉంటాయో సింపుల్గా అవి పట్టుకుని ఆ చేయాలి తప్ప తప్పులు లేకుండా అసందర్భంగా కాకుండా జాగ్రత్తగా చేయాలి మంచిగా చేయొచ్చు జాగ్రత్తగా చేయడం అంటే దీనికోసం అది ఇదైపోతుంది అని అలా భయపడాల్సిందేం లేదు అలా చేసినట్లయితే మీ దేహం అంతా కూడా పవిత్రమైపోతుంది పవిత్రమైపోతుందంటే ఏమైపోతుంది మీకు కథం ఎక్కువగా ఉంటే ఆ కథం తగ్గుతుంది వైద్యం ఎక్కువ ఎక్కువగా ఉందంటే అది తగ్గుతుంది ఏది దోషం ఉంటే అది తగ్గుతుంది ఏదో టాక్సిన్స్ అనేవో అన్నారు చూడండి అవి తగ్గుతాయి అంటే కొలెస్టరాల్ తగ్గుతుంది షుగర్ తగ్గుతుంది దానికి కొంచెం లైఫ్ స్టైల్ కూడా దానికి జత చేయాల్సి ఉంటుంది లైఫ్ స్టైల్ పొద్దున తొమ్మిదింటి దాకా పడుకుని అప్పుడు లేచి అప్పుడు మొదలెట్టడం కాదు ఐదింటికో ఐదున్నరకో లేచి చేయాల్సి ఉంటుంది తర్వాత ఆహారంలో కొద్దిపాటి నియమాన్ని పాటించాల్సి ఉంటుంది దానికి సంబంధించిన డిసిప్లిన్ ఉంటుంది కొంత దాన్ని చేస్తూ మీరు ప్రాణాయామం చేస్తూ ఉన్నట్లయితే ఏ రోగము మీ దరిదాపులకు రాదు మీరు ఎనర్జెటిక్గా కూడా ఉంటారు ఎందుకంటే శక్తి మనకి ప్రాణం నుంచి వస్తుంది కాబట్టి శరీరంలో సకల రోగ నివారణ అది ఏమిటి సకల దోష నివారిణియే సకల రోగ నివారిణి అది ఏమిటంటే వాళ్ళు కాబట్టి ప్రాణాయామం ద్వారా మనిషి నీరోగుడైపోతాడు అంటే రోగం అనేది లేకుండా అయిపోతాడు అంతటి పవిత్రతను తీసుకొస్తుంది దేహానికి అక్కడితో సరిపడలేదు మీరు ప్రాణాయామాన్ని చేసుకుంటే మనస్సు పవిత్రమైపోతుంది ప్రాణాయామే దహే దోషాన్ని భాగవతంలో ధ్రువోపాఖ్యాల్లో అంటారు కాబట్టి ప్రాణాయామం చేస్తే మనస్సు శుద్ధమైపోతుంది స్వామి వివేకానంద అంటాడు ఈ ప్రాణము అంటే వాయువు ఉ్వాస నిశ్వాస రూపంగా మనకి వాయువు తెలుస్తూ ఉంటుంది ఇంకా ఇతర రూపాలు కూడా వాయువుకి దేహంలో ఉంటాయి ప్రధానంగా ఉచ్స నిశ్వాస రూపంగా మనకి స్పష్టంగా తెలుస్తూ ఉండే ఈ వాయువు ఇది ఇటు స్థూలమైన దేహానికి అటు సూక్ష్మమైన మనస్సుకి మధ్యలో ఒక లింక్ కింద ఉంటుంది మీరు ఆ ప్రాణాన్ని పట్టుకోండి అంటే మీరు దాన్ని పట్టుకోండి అది మీ దేహాన్ని మనస్సుని పవిత్రంగా అట్టి తద్వారా మీరు ఆ ఆత్మస్వరూపాన్ని ఆత్మస్వరూపం దేహము ప్రాణము మనస్సు వీటికి అతీతమైనది దానిని తెలుసుకుని కృతార్థులు కాగలుగుతారు కాబట్టి ఆ విధంగా దానిని బట్టి ఆ వాయువు విభూతి అయింది అందుకోసం దానికి విభూతి స్థానం వచ్చింది కాబట్టి మనం దాన్ని విభూతిగా తీర్చిదిద్దుకోవాల్సి ఉంటుంది శ్లోకం అనేసిద్దాము మళ్ళీ క్లాస్లో కంప్లీట్ చేద్దాము పవనః పవ తామస్మి రామశ్రధృతామహం ఝషానాస్మి ీ పూర్ణ పూర్ణమి పూర్ణము పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతిశాంతా ఆయన ప్రవచనాలుస్తూ ఉంటాడు అతను రేపటి నుంచి సుందరాకాండ నిత్య జీవితంలో ఏదైతే వ్యవహారం ఉందో దానికి దీనికి సమన్వయం చేసి ఐదు రోజులు చెప్తారు కావాల్సిన అవలయిస్తూ ఉన్నవాడు రేపటి నుంచి